సంసారినైన నాకు సహజమే సంసారీ నేనిందుకెల్లా కాదని వగవను నరుడనైనా సుఖ దుఃఖములు సరి అనుభవించేది సహజమే హరిని శరణాగతులైన మీద పరాభవమరయ నిన్నంటునని అందుకే లుగేను పుట్టిన నాకు కర్మపు పొంగుకు లోనైనవాడ జట్టిగా కట్టువటుట సహజమే ట్టే నీవారికి మోక్షమిత్తునన్న నీ మాట పట్టువోయ్యోయని పంకించే నేనిప్పుడు మాయకులోనైన నాకు మత్తుడనై ఇన్నాళ్ళు ఛాయకు రానిదెల్లా సహజమే ఈ ఎడ శ్రీవెంకటేశలితివి నన్ను నీవు మోయరాని నేను నీకు మోపనివిగేను